శ్రీ వేదాంత పంచదశి నాటక దీప ప్రకరణము ఇరవై ఒకటవ శ్లోకం నుండి చూడండి అవతారిక నన్ను సర్వ వ్యవహార ఉపరత దేశిష్యుడు శంకిస్తున్నాడు స్వామిజీ ఇంతకు పూర్వం మీరేమని చెప్పారు ది అశేష తత్ర సహ బుద్ధి సకల ఇంద్రియాలు ఇవన్నీ కూడా సుక్షుప్తి అవస్థలో అజ్ఞానం నందు విలీనమైన సమయంలో సాక్షి తన నిజస్థానములో ఉంటాడు నిజస్థాన స్థిత సాక్షి అనంటూ మీరు చెప్తూ వచ్చారు ఇక్కడ సకల ఇంద్రియములు విలీనమైనప్పుడు సర్వ వ్యవహారాలు ఉపశాంతిని పొందుతాయి అప్పుడు ఏ దేశం యొక్క ప్రతీతి కలగదు ఏ వస్తువుల యొక్క ప్రతీతి కలుగదు అలాంటప్పుడు అనుభవంలో ఎట్లా ఉంది విచారం చేయండి ఏదైనా ఒక వస్తువు ప్రతీతి అవుతుంది అంటే ఎప్పుడు ఎక్కడా అనేటువంటి వికల్పాలు ఉదయిస్తాయి ఎప్పుడు ప్రతీతి అయింది ఎక్కడ ప్రతీతి అయింది అని ఈ విధంగా వికల్పాలు ఉదయిస్తాయి ఎప్పుడు అనంటే ఏ కాలంలో అని అర్థం ఎక్కడ అంటే ఏ దేశంలో అని అర్థం అంటే ఒక వస్తువు ప్రతీతి అవుతుంది అనంటే అది ఒక దేశంలో ఒక కాలంలో ఉంటుంది అని అర్థం అవుతుంది మరి సుషుప్తిలో ఏ వస్తువుల యొక్క ప్రతీతి లేదు ఏ వ్యవహారం యొక్క ప్రతీతి లేదు అని అంటే అక్కడ దేశము గాని కాలము గాని లేదు అని సిద్ధమవుతుంది అనుభవానుసారంగా అంటే సుషిప్తులో ఏ దేశము లేదు అని సిద్ధమవుతుంది అలాంటప్పుడు మరి సాక్షి నిజ ఉండి ప్రకాశిస్తాడు అని మీరు చెప్తున్నారు ఈ నిజ స్థానము స్థానం అంటే ఒక ప్రదేశం గదా మరి సుషిప్తులయ్యే ప్రదేశమే లేదు అని ఇట్లా సిద్ధం ఉండగా కుత నిష్టతే తన స్వస్థానంలో ఉండి ప్రకాశిస్తున్నాడు అని ఎలా చెప్తున్నారు మీరు అక్కడ దేశం యొక్క లేదు అని ఈ విధంగా శంకించినప్పుడు స్వాభిప్రాయం ఆవిష్కర్వతి తన వాస్తవమైనటువంటి అభిప్రాయము వ్యక్తం చేస్తున్నాడు గ్రంథకర్త శ్లోకము ఇరవై ఒకటి దేశా ఒకవేళ శిష్యుడు ఈ విధంగా అన్నాడు అనుకోండి ఇప్పుడు శంకించాడు గదా ఏమని సుషిప్తులు సర్వ వ్యవహారాలు సకల ప్రతీతి ఉపశాంతిని పొందినప్పుడు ఏ దేశం యొక్క భానము కలుగుటం లేదు అనంటే అక్కడ ఏ దేశం లేదు అని సిద్ధమవుతుంది కదా అని శంకించు క్రంతకర్త శిష్యుని యొక్క శంకను అనువదిస్తూ ఏమంటున్నాడు తరిహి అస్థు అదేశాక్ అన్నాడు దేశం లేదంటావా లేకుండుగా క అంటాడు అంటే సాక్షికి ఒక దేశం లేదు అలా అంటే మరి స్వామీజీ ఆకాశవత్ సర్వగత నిత్య అని అంటూ మనకు శృతులు చెప్తున్నాయి కదా సర్వగత అంటే ఏమన్నట్టు అన్ని దేశాల్లో ఉన్నాడు అని అర్థం మరి ఒక దేశం చెప్పినట్టు అయింది కదా సకల అన్ని దేశాలు అన్నప్పుడు ఒక దేశం ఆత్మకు చెప్పినట్లయింది కదా మరి అతనికి దేశం లేకుంటే లేకుండా గాక అని ఎట్లాంటి మీరు అనంటే సర్వదేశ ప్రకృతివ నతు నతుస్వత ఆత్మయందు దేశము కాలము ఉపలక్షణంగా సంపూర్ణ ప్రపంచం అంతా కూడా కల్పితమున్నందువలన ఈ కల్పితమైనటువంటి దేశం యొక్క అపేక్ష చేత సర్వగత్వం అంటే సర్వత్రా వ్యాపించి అని వ్యవహారం జరుగుతుంది ఎందుకనంటే అధిష్టానం నందు ప్రతీతి అయ్యేటువంటి ఆధ్యాసిక పదార్థాలన్ని కూడా అధిష్టానం కంటే భిన్న సత్త గలవి ఉండవు అంటే అధిష్టానం యొక్క సత్తయే అధిష్టానం యొక్క స్ఫూర్తియే కల్పిత వస్తువులో ప్రతీతి అగుచుండందు అధిష్టానం కంటే భిన్నంగా ఉండవు అంటే అధిష్టానమే అధ్యస్థంలో భాషమానం అవుతుంది ఏ విధంగా రజ్జు అనగా తాడు బ్రాంతి చేత భ్రాంతిచేత ప్రతీయమానమున్నటువంటి సర్పము ఏదైతే ఉందో ఆ సర్పము ఉన్నది సర్పము ప్రతీతి అగుచున్నది అని మనం అంటాం ఈ ఉన్నది అనేటువంటి ఉనికితనము వాస్తవంగా సర్పమునకు ఉన్నదా ఆ వాస్తవంగా ఉంటే దానికి ఒక అస్తిత్వము ఉనికి చెప్పవచ్చు లేనేలేదు అధిష్టానమే సర్పం వల్ల గోచరిస్తుంది అన్నప్పుడు సర్పమునకు మృతక్ సత్తా అస్తిత్వము ఉనికి అనేది లేదు అధిష్టానం యొక్క ఉనికియే అధిష్టానం యొక్క సత్తనే సర్పమునందు గోచరిస్తుంది సర్ప అస్తి అంటాం సర్ప స్ఫురతి భాతి అంటాం ప్రతీతి ఎగుచున్నది కనపడుచున్నది అంటాం ఈ ప్రతీతి ఈ స్ఫురణ వాస్తవంగా సర్పమునకుందా అది లేనే దానికి స్ఫూర్తి ఎక్కడది చెప్పండి అక్కడ అధిష్టానం యొక్క స్ఫూర్తియే అధ్యస్థమైనటువంటి సర్పమునందు ప్రతీతి అవుతున్నది అందువల్ల అధిష్టానం కంటే భిన్న సత్తా స్ఫూర్తి అధ్యస్థ వస్తు ఉండదు అంటే అధిష్టానం యొక్క సత్తాస్ఫూర్తియే అధ్యస్థంలో భాషమానం ఉంటుంది అందువల్ల అధిష్టానము అధ్యస్థంలో వ్యాప్తమై ఉంది అనుసృతమై ఉంది అని చెప్పవచ్చు అర్థమైంది కదా అట్లే ఈ సంపూర్ణ జంతా ఆత్మయందు అధ్యస్థం ఉన్నది అన్నప్పుడు అధ్యష్ఠానమే అధ్యస్థమైన ప్రపంచంలో వ్యాప్తమై ఉంది అంటే సకల దేశాల సకల వస్తువుల అన్ని కాలాల ఆత్మయే వ్యాప్తమై ఉంది అందుకని కల్పితమైనటువంటి ఈ దేశ కాలాదులను సర్వగతత్వం ఆత్మకు చెప్పబడింది ని వాస్తవంగా విచారం చేస్తే కల్పితం లేనటువంటి దేశ కాలాదులు అధిష్టానమునకు ఆధారమవుతాయా అన్ని దేశాల్లో ఉంది అని అంటే ఆత్మ దేశంలో ఉన్నది అని చెప్పినట్లయింది దేశంలో ఉన్నది అన్నప్పుడు దేశం ఆధారమైతది ఆత్మ ఆధేయమైతది భూతలంలో ఘటం ఉంది అన్నప్పుడు భూతలం ఆధారమైంది ఘటము ఆధేయమైంది ఆధార అక్కడ ఉంది అట్లా ఫలానా దేశంలో లేదా సర్వదేశంలో ఆత్మ ఉంది అని దేశం ఏమైంది ఆధారమైంది ఆత్మ ఆధ్యమైంది కల్పిత వస్తువు సత్యమైనటువంటి అధిష్టానమునకు ఆధారము కాగలదా అది కల్పితమే ఉన్నది అది లేనేలేదు అది స్వరూపంచేత అదే లేదు అది ఒంకోదానికి ఆధారం ఎట్లయితే అధిష్టానానికి ఆధారం అయితే తెలుస్తుందా మరి వ్యవహారం అయితుంది అని కల్పిత వ్యవహారం ఇది వాస్తవం కాదు ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు ఒక చోట ఉంది అన్నప్పుడు ఆ దేశంకు ఆ వస్తువునకు ఒక సంబంధం అంటూ ఉంటుంది భూతల నందు ఘటం ఉంది అన్నప్పుడు భూతలలో ఘటం ఏం సంబంధంతో ఉంది అనంటే సంయోగ సంబంధంతో ఉంది అని చెప్పవచ్చు లేదా ఒక చిత్రపటం బొమ్మలు ప్రతీతి ఆ బొమ్మలకు ఆ చిత్రపటానికి ఏం సంబంధము సమవాయ సం సంబంధం అని చెప్పాలి బొమ్మలు అని అంటే ఒక రంగు కదా రంగుతో గీయబడింది రంగు అంటే ఒక గుణము ఆ గుణము గుణిని ఆశ్రయించుకుని ఉంటుంది అంటే ద్రవ్య రూపమైనటువంటి పటాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది మరి గుణమునకు గుణికి ఏం సంబంధమునంటే సమవాయ సంబంధము అని చెప్పాలి అంటే పటము బొమ్మలు సమవాయ సంబంధం చేత ఉన్నది భూతలం ఘటము సంయోగ సంబంధం చేత ఉన్నది అంటే ఒక వస్తువు ఒక చోట ఉంది అన్నప్పుడు అది ఏదో ఒక సంబంధాన్ని తీసుకునే ఉంటుంది మరి కల్పితమైనటువంటి ఈ దేశకాలాదులు ఉపలక్షణంగా సంపూర్ణ ప్రపంచం అంతా కూడా ఆత్మయందు అధ్యస్థమై ఉంది మరి అధ్యస్థమైనటువంటి ఈ దేశ ఆత్మకు ఏం సంబంధం చెప్తారు చెప్పండి ఒక వస్తువు సత్యంగా ఉంటే ఒక సంబంధం చెప్పడానికి వస్తుంది దేశ కాలాదులు కల్పితమన్న ఉన్నప్పుడు కల్పిత వస్తువుకు సత్యమైనటువంటి అధిష్టానమునకు ఏం సంబంధం చెప్పండి ఏమి సంబంధం లేదు వాస్తవంగా చెప్పే తాత్పర్యం ఏంటంటే అసలు ఈ దేశ గాని సంపూర్ణ ప్రపంచం గాని ఆత్మయందు అత్యంత అభావం ఉన్నాయి లేనేలేవు మరి ఏముంది అంటే ఉన్నది ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మ ఒకే ఒక అద్వితీయమైనటువంటి వస్తువు ఉంది మరి ప్రతీ తెగుతుంది కదా స్వామీజీ ఈ దేశము కాలము విమర్ఘట పట ప్రపంచము ఇదే హరిక ప్రపంచము ఇదంతా ప్రతి తెగుతుంది కదా అంటే కల్పితమున్నది మిథ్యా ఉన్నది వాస్తవం కాదు అందువల్ల కల్పితమైనటువంటి దేశ ఆత్మకు ఆధారము కాజాలవు ఆకాశవత్ సర్వగత సన్నిత్య అని అంటూ మరి కదా అంటే కల్పితమైనటువంటి దేశ కాలాదుల యొక్క అపేక్ష చేత చెప్పబడింది కాబట్టి వాస్తవం కాదు అందువల్ల ఏ సంబంధం లేదు ఎప్పుడైతే దేశ కాలాదులు సిద్ధమైనయో అప్పుడు దేశమే లేనందువలన ఆత్మకు ఏ దేశము లేదు అని సిద్దమైంది స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత అని నారద మహర్షుల వారు అడిగినప్పుడు శరత్ కుమారుల వరేం చెప్పారు స్వే ఎదువా న మహింని అని అంటూ చాంద్రయోపనిషత్తు ఏడు ఇరవై నాలుగు ఒకటి అక్కడ చెప్పారు కదా సో మహిమలో ఉంటాడు పరమాత్మ ఏ ఒక ఆధారమును తీసుకుని ఉండడు అంటే ఆత్మకు ఒక ఆధారము అంటూ లేదు స్వ మహిమలో ఉంటుంది లేదా ఏ మహిమ లేదు ఎదివా నా దానికి ఏ మహిమ లేదు స్వతసిద్ధమే ఉంది అంతే అని ఈ విధంగా నారద మహర్షుల వారికి సనత్ కుమార్ చెప్పిన ప్రకారంగా ఆత్మకు ఆధారం అంటూ ఏది లేదు ఒకవేళ ఆత్మకు ఆధారం చెప్పాము అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆత్మ ఆధ్యేయమవుతుంది అంటే ఆత్మకు ఒక అధిష్టానం వేరే ఒకటి చెప్పినట్లయింది మరి ఆత్మకు అధిష్టానం చెప్పినట్లయితే ఆత్మ దాని ఎందు ఉంది అని చెప్పినట్లయింది మరి ఆత్మకు అధ్యస్థం చెప్తావా అధ్య అధ్యస్తం అని అది కూడా మిథ్య అయిపోతుంది ఆత్మ కూడా మిథ్య అయిపోతుంది ఇది అంగీకార్యమా చెప్పండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్తి తేవోపలబ్ధవ్య అని అంటూ శాస్త్రం చెప్తుంది అనుభవం ఉంది ఎవడైనా గాని నేను లేనంటాడా నేను మిథ్యా అంటాడా చెప్పండి అనుభవం ఎట్లా ఉంది మాన భూవం హి భూయాసం ఇది ప్రేమాత్మ నీక్షతి నేను ఎప్పుడూ ఉండకూడదు ఇట్లా కాదు నేను ఎల్లప్పుడూ ఉండాలి అనేటువంటి ప్రేమ ప్రీతి ప్రతి వాడిలో కనపడుతుంది అన్నప్పుడు తను ఎల్లప్పుడూ ఉండేవాడు అని సిద్ధమవుతుంది అక్కడ కాబట్టి ఇది అనుభవ విరోధము శృతి విరోధము ఏమిటి ఆత్మకు ఆధారం చెప్పుట ఆత్మకు ఆధారం అంటూ ఏది లేదు మరి ఈ దేశ కాలాదులే ఆధారమని చెప్పండి అంటే అవైతే అధ్యస్థం ఉన్నాయి కల్పితములున్నాయి కల్పిత వస్తువు అధిష్టానానికి ఆధారమైతా అదే అధిష్టానాన్ని అధిష్ఠించుకొని అంటే అధిష్టాన రూప ఆధారాన్ని ఆశ్రయించుకొని ఉన్నది ఆశ్రితమైనటువంటి కల్పితమైనటువంటి ఆ దేశ కాలాదులు ఆధారం ఎలా అవుతాయి అందువల్ల భగవంతుడు కూడా గీతలో చెప్పాడు గదా మయా మిదం సర్వం జగదవ్యక్త మూర్తిన మత్స్యాని సర్వభూతాన్ని నచాహం తేష్ అవస్థిత నచ మస్తాని భూతాని అశ్షోగమేశ్వరం భూత భృణ్ణూతస్థో మమాత్మ భూత భావన మత్స్థాని సర్వభూతాన్ని నచాహం తేష్ అవస్థిత నాయను సకల భూతములు ఉన్నవి కాని నేను వాటి అందు లీనూ అంటాడు మరి ముందు పోయి ఏం చెప్పాడు నచమస్తాని భూతాని ఈ భూతాలు నాయందు లేని లేవు అంటాడు మత్స్తాని భూతాని అని నాలుగో శ్లోకంలో చెప్పాడు ఇక్కడ తొమ్మిదో అధ్యాయంలో మరి ఐదో శ్లోకంలో ఏం చెప్పాడు నచమత్సాని భూతాని నాయందు భూతాలు లేవు అన్నాడు విరోధ లేదా మనకి ఇక్కడ నాయందు ఉన్నాయి సకల భూతాలు అని ఒక మారు చెప్పాడు నాయందు ఏ భూతాలు లేవు అన్నాడు అంటే కల్పిత దృష్ట్యా నాయందు ఉన్నవి అని చెప్పినట్లయింది రజుయందు సర్పము ఉంది అని వ్యవహారం చేస్తామా లేదా ఇది ఉంది అనేటువంటి వ్యవహారం వాస్తవమా కల్పితం కల్పిత దృష్టియా ఉంది అని చెప్తున్నాం కానీ వాస్తవంగా విచారం చేస్తే రజుయందు సర్పముందా లేదు అందుకని సర్పము లేదని చెప్పినట్లయింది అట్లే ఇక్కడ ఉంది అంటే కల్పిత దృష్టి ఉంది లేదు అనంటే పారమార్థిక దృష్టియా లేదు అని విపక్ష తెలుసుకోవాలి కల్పిత చేత ఉన్నాయి ఈయన సకల భూతాలని చెప్పినట్లయింది ఆరోప దశలో కానీ అపవాద దశలో పారమార్థిక దృష్టితో విచారం చేసినట్లయితే ఏ వీలు ఉన్నది ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అందువల్ల ఈ ఆత్మకు దేశం లేదు అని సిద్ధమైంది అందుకనే సర్వదేశ ప్రకృత్యవ సర్వగత్వం నదు స్వత సకల ఆరోపితమైనటువంటి కల్పితమైనటువంటి దేశ కాలాదులను అపేక్షించి సర్వగత్వం అని చెప్పడం జరిగిందే గాని న వాస్తవంగా ఆత్మకు సర్వగతత్వం అనేది కూడా లేదు అది కూడా కల్పితమే మిత్యయే ఇరవై శ్లోకానికి రామకృష్ణ టీక చూడండి దేశాది కల్పనాధిష్ఠాన స్వాతిరిక్త దేశాపేక్ష స్తి భావ దేశకాలాదులకు అధిష్టానమైనటువంటి ఆత్మకు తనకంటే భిన్నమైనటువంటి దేశం యొక్క అపేక్ష లేదు ఎందుకు అదే సర్వమునొక అధిష్టానం దానికి మరొక దేశం యొక్క అపేక్ష లేదు అప్పుడు శిష్యుడు అంటాడు నన్ను దేశాది అభావే శాస్త్రే సర్వగత సర్వసాక్షిత్వాది యుక్తి విరుద్ధేత ఆహా సర్వదేశ్వామీజీ శాస్త్రంలో ఆత్మకు సర్వగతం అని సర్వసాక్షి అని చెప్పబడింది కదా మరి ఆత్మకు దేశ కాలాదుల యొక్క అపేక్ష లేదు అని అంటే సర్వగతత్వము ఎలా సిద్ధమవుతుంది చెప్పండి అని అంటే అప్పుడు ఉత్తరార్ధములు చెప్పాడు సర్వదేశ ప్రకృప్తేవ ప్రకృప్తి అంటే కల్పన కల్పితమైనటువంటి దేశ కాలాదుల యొక్క అపేక్ష చేత సర్వగతత్వము చెప్పబడిందే గాని నవత స్వాభావికంగా లేదు ఎందుకు అద్వితీయత్వా అసంగత్వాచ్ఛ ఇది భావ ఉన్నందువలన ఏ దేశ చేత ఏ ప్రపంచం చేత దానికి సంబంధము లేదు అంటే తాత్పర్యమేంది సంబంధం చెప్పాలంటే రెండు వస్తువులు ఉండాలి కదా రెండో వస్తువే లేదు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అయినందువలన సర్వగతత్వము ఇది స్వాభావికం కాదు మరేమనగా మనగా కల్పిత దేశ కాలదుల యొక్క అపేక్ష చేత వ్యవహారం చేయబడుతుంది వాస్తవం కాదు అని తెలుసుకోవాలి గ్రంథాన్ని ఆరంభించే అప్పుడు అత్యంత మందాధికారి కోసం నేను గ్రంథాన్ని ప్రారంభిస్తున్నానంటూ ప్రతిజ్ఞ చేస్తూ వచ్చాడు గ్రంథకర్త కానీ ఇక్కడికి ఉత్తమాధికారి యొక్క బోధ చేస్తున్నాడు ఎందుకనంటే వాస్తవమైనటువంటి తత్వాన్ని బోధించకుండా శాస్త్రానికి సమాధానం లేదు గ్రంతకర్తకు సమాధానం లేదు మాకు కూడా సమాధానం లేదు అది మననం చేసి యథార్థ తత్వాన్ని తెలుసుకునేంత వరకు మీకు సమాధానం ఉండదు అందువల్ల మందాధికారికి బోధించినా గాని అక్కడ ఉత్తమాధికారి బోధ తప్పకుండా వస్తుందే అది చెప్పేదనక గత్యంతరం లేదు ఎందుకంటే విద్యార్థికి లేదా ముమ్ముఖుకు సాధకునికి పరమశాంతి లభించాలి అని అంటే అంతిమ స్థితి వరకు విచారం చేసే అంత వరకు ఆ శాంతి లభించదు అందువల్ల మరి ఉత్తమాధికారి బోధ కలిగినప్పుడే పరమశాంతి లభిస్తుంది కాబట్టి గత్యంతరం లేదు అందుకని ఇప్పుడు మనకు ఇరవై శ్లోక పర్యంతం ఉత్తమాధికారి బోధ చేస్తున్నాడు చక్కగా మననం చేయండి ఇప్పుడు ఇరవై రెండో శ్లోకానికి పోదాము అంతర్బిర్వాం వాత్ బుద్ధిస్తాక్షి తా వస్తుయోజేత్ బుద్ధి అంతః బివేశం పరికల్పేత్ బుద్ధి లోపల అని బయట అని లేదా సర్వదేశం అని ఏ విధంగా అది కల్పన చేయునో సాక్షి తద్దేశ సాక్షి కూడా ఆ దేశమును పొందినవాడవుతున్నాడు బుద్ది ఏ దేశాన్ని కల్పిస్తే అంటే బహిర్ దేశమని సాక్షి కూడా బహిర్దేశస్థుడవుతున్నాడు అంతర్దేశాన్ని కల్పిస్తే సాక్షి కూడా అంతర్దేశస్థుడవుతున్నాడు అట్లే వస్తు సకల వస్తువులందు కూడా యోజన చేసుకోవాలి ఊహించాలి ఇది శ్లోకార్థము ఇక్కడ రామకృష్ణ వారి యొక్క టీకా పెద్దగా ఏమి లేదు సర్వగతత్వ సర్వసాక్షిత్వం అప్పటి నా వాస్తవం ఇత్యథా సర్వగతత్వము వాస్తవం కాదు సర్వసాక్షిత్వం కూడా వాస్తవం కాదు ఎందుకనంటే ఇంతకు ముందు వచ్చాం కదా కల్పితమైనటువంటి దేశమును అపేక్షించి సర్వగతత్వము అని సాక్షికి చెప్పబడిందే గాని సాక్షి సర్వగతత్వము మిథ్యా కాదు కల్పిత అట్లే సర్వ అని చెప్పినప్పుడు కూడా సర్వమును అపేక్షించి సాక్షిత్వం వచ్చిందే గాని సర్వమే లేదన్నప్పుడు నేహ శాస్త్రం చెప్తుంది కదా అలాంటప్పుడు మరి ఏ వస్తువు లేదన్నప్పుడు మరి దానికి సాక్షి ఎలా అవుతాడు ఆత్మ అందుకని సర్వసాక్షి అనేది కూడా ఇది కల్పితమే ఉపలక్షణంగా ఆత్మకు మనం ఏ విశేషణాలు చెప్పుకుంటున్నామో అన్ని కూడా ఇలాగే తెలుసుకోవాలి అంతర్యామి అని సర్వజ్ఞుడని సర్వశక్తి మంతుడని వృష్టిస్థితులయ కారణమని అఖండం అనంతమనండి అద్వితీయమనండి ఏవి చెప్పినా విధేయ విశేషణాలు కావచ్చు నిషేధ విశేషణాలు కావచ్చు అన్ని విశేషణాలు కూడా ఈ దృశ్యమైనటువంటి జడమైనటువంటి అజ్ఞాన తత్కార్యమును అపేక్షించే చెప్పుకోవడం జరుగుతుంది గాని వాస్తవంగా ఆత్మకు ఏ విశేషణాలు లేవు నిర్విశేషం పరం నిర్విశేషమైనటువంటిది పరబ్రహ్మ స్వరూపము వాక్కు ప్రవేశం లేదక్కడ ఇది ఉత్తమ సిద్ధాంతం సరే అత్యుదరాయల వారు కింద విశేషంగా చింతన చేశాడు చూడండి యథా ఆత్మన సర్వదేశ కల్పనయా ఏవ సర్వగత్వం ఏ విధంగా ఆత్మకు సమస్త కల్పితమైనటువంటి దేశమును అపేక్షించి సర్వగతత్వం చెప్పుకుంటున్నాము తర్వసాక్ష్య కల్పనయా ఏవ సర్వసాక్షిత్వం అప్ ఇత్య అంతరి సర్వం అంటే సర్వ వస్తువుల అపేక్ష చేత సర్వసాక్షి అనేటువంటిది చెప్పుకుంటున్నాము అందువల్ల సర్వగతత్వము కల్పితమే సర్వసాక్షిత్వం కూడా కల్పితమే వాస్తవం కాదు అనంటూ శ్లోకం ద్వారా చెప్పాడు అంతరీతి అనంటూ బుద్ధి అంతర్వా బహిర్వా సర్వం వా అంతర్దేశం వా బహిర్దేశం వా సర్వదేశం వా లోకంలో దేశమనే శబ్ద ప్రయోగం చేయలేదు అని స్పష్టంగా చెప్పాడు ఇక్కడ అంతర్వా అంటే అంతర్దేశం వా బహిర్వా అంటే బహిర్దేశం వా సర్వం వా అంటే సర్వదేశం అంటే ఓ ఇక్కడ లేదు కల్పిత ఉన్నది ఏతాదృశం ఏ దేశం పరికల్పయేదు బుద్ధి అంతర్దేశం అని బహిర్దేశం ఈ విధంగా కల్పించినట్లయితే అజ్ఞానేనా అద్వైత ఆత్మని ఆ రూప ఏది యావత్ అద్వితీయము అయినటువంటి ఆత్మ ఎందు ఇవి అజ్ఞానం చేత కల్పించబడతాయి ఎవరి చేత బుద్ధి చేత స్వరూప అజ్ఞానం ఉన్నందువలన బుద్ధి అంతర్దేశం అని బహిరదేశం కల్పన చేస్తూ ఉంది కల్పన అంటే వాస్తవం కాదన్నమాట సాక్షి అధిష్టానత్వేన ఎక్కడ కల్పన చేస్తుంది కల్పన అన్నప్పుడు కల్పితానికి ఒక అధిష్టానం అంటూ ఉండాలి కదా అయం సర్ప అని కల్పన చేశాడు ఒక వ్యక్తి ఎక్కడ కల్పన దానికి ఒక అధిష్టానం ఉండాలి కదా ఎందుకంటే నిరధిష్టాన విభ్రాంతే కోప్య సిద్ధిత లేకుండా అధ్యస్థ వస్తువును ఎక్కడా చెప్పడానికి రాదు అట్లా అనుభవం ఎక్కడ లేదు అందువల్ల మరి ఈ బుద్ధి దేశ కల్పించింది అన్నప్పుడు ఎక్కడ కల్పించింది అంటే సాక్షి అధిష్టానత్వేన సాక్షిని అధిష్ఠించుకొని సాక్షి అందే కల్పిస్తుంది స్వప్న ప్రపంచం కూడా కల్పించింది ఎవరు బుద్ధియే కదా మరి బుద్ధి కల్పించినటువంటి స్వప్న ప్రపంచానికి ఎవరు సాక్షి సాక్షి కంటే అన్యత్ర ఇంకెక్కడ చెప్పవలసి వస్తుందా చెప్పండి ఎక్కడా లేదు సాక్షి అందే చెప్పాలి అందుకని సాక్షిని అధిష్టానంగా తీసుకొని దాని ఎందు ఈ దేశము కాలము సకల వస్తువులు ఇవన్నీ కూడా బుద్ధి చేత కల్పించబడుతున్నాయి అంటే మన ఏ మనుష్యానం కారణం బంధమోక్ష చెప్పిన ప్రకారంగా సమస్త కల్పనకు సంపూర్ణ ఈ బంధమునకు కారణము మనసే కదా మనసు కల్పించబడుతున్నాయి ఇవన్నీ కూడా బుద్ధి కల్పించబడుతున్నాయి కాబట్టి బుద్ధి అంతర్దేశం అని బహిర్ అని సర్వదేశం అని తక్షయందు కల్పించింది స్వ అధ్యేహే స్వప్రకాశ రత్న ప్రకాశక సన్ అద్వైత ఆత్మ తహ సన్ వస్తు సాక్షి ఎందు అధ్యస్తమైనటువంటి దేశము కాలము సకల వస్తువులను ప్రకాశించింది ఎవరు సాక్షియే ప్రకాశిస్తుంది మరింకెవరు ఏ విధంగా చక్కటి దృష్ట్యాంతం ఇచ్చాడు ఇక్కడ మూడొక వారు వజ్రము స్వయం ప్రకాశం కదా స్వయంగా అది ప్రకాశిస్తుంది ఏ ఇతర ప్రకాశాల యొక్క అపేక్ష దానికి లేదు ఆ స్వయం ప్రకాశమైనటువంటి ఆ వజ్రం నందు మణి అగ్ని యొక్క బ్రాంతి అయింది ఆ వజ్రమును చూసి ఇక్కడ అగ్ని ఉంది అని అనుకున్నాడు అతడు అది ప్రకాశిస్తుంది కదా అగ్ని అది ప్రకాశిస్తున్నందువలన అగ్నియే అనుకున్నాడు ఇప్పుడు వ్యక్తి చేత కల్పింపబడినటువంటి అగ్నిని ప్రకాశించింది ఎవరు స్వయంగా ఆ మణియే ఆ వజ్రమే ప్రకాశిస్తుంది ఎందుకంటే అది ఎవరి యొక్క వెలుగులో కనపడుతుంది ఆ కల్పితమైనటువంటి అగ్ని వజ్రం యొక్క వెలుగులోనే కనపడుతుంది కదా మరి ఇప్పుడు ఆ ఆ అగ్ని కల్పితమైన అగ్నిని ప్రకాశిస్తుంది ఎవరు ఆ వజ్రమే ప్రకాశిస్తుంది తన ఎందు అధ్యస్తమైనటువంటి తానే అంటే ఆ వజ్రమే ఆ మణియే ప్రకాశిస్తుంది అట్లే సాక్షియందు ఎందు అధ్యస్థమైనటువంటి దేశము కాలము సకల వస్తువులను అన్నిటిని కూడా ప్రకాశించేది ఎవరు సాక్షియే ప్రకాశిస్తుంది ఎక్కడ గాని వస్తువును అధిష్టానమే ప్రకాశిస్తుంది మరెవరు ప్రకాశించరు ఇది ఒక నియమం అన్నమాట సాక్షి ఎందు అధ్యస్థమైనటువంటి ఎవరు చెప్పండి మీ అనుభవం చెప్పండి మీకంటే భిన్నంగా ఇంకెవరైనా ప్రకాశకులు ఎవరైనా ఉన్నారక్కడా స్వప్నం లేరు కదా అందువల్ల అధ్యక్ష వస్తువును అధిష్టానమే ప్రకాశిస్తుంది ఇది నియమం ఉంది అనుభవం ఉంది అంటే స్వామిజీ రజ్జు అంటే తాడు ఎందు సర్పం యొక్క భ్రాంతి అయింది అక్కడ అయం సర్పహ అనేటువంటి జ్ఞానం ఎవరికైంది భ్రాంతపురుషునికైంది అంటే ఇప్పుడు ఆ సర్పము కంటే సర్పమును ఒక అధిష్టానమైనటువంటి రజ్జు కంటే ఈ భ్రాంతపురుషుడు భిన్నంగా ఉండి ఆ సర్పమును ప్రకాశిస్తున్నాడు కదా ఈ భ్రాంతపురుషుడు అయితే కాదు ఆ సర్పానికి అధిష్టానం అయితే అక్కడ తాడు ఉంది సూక్ష్మం ఉంటుంది విషయము నిదానంగా తెలుసుకోండి సాక్షి ఎందు అధ్యతమైన స్వప్న అక్కడ సాక్షియే సా ప్రకాశించాడు ఇది అనుభవం ఉంది కానీ ఈ బాహ్యమైనటువంటి రజు సర్పము సుక్తి రజితము మొదలైనటువంటి కల్పిత వస్తువులకు అధిష్టానమైనటువంటి రజ్జు గాని సుక్తి గాని ఏవైతే ఉన్నాయో అవి ప్రకాశించడం లేదే ఆ సర్పాన్ని గాని ఆ రజితమును గాని అన్యమైన భ్రాంతపురుషుడు దాన్ని ప్రకాశిస్తున్నాడు అన్నప్పుడు అధ్యస్థ వస్తువును అధిష్టానమే ప్రకాశిస్తుంది నియమం వేసారు కదా అది భంగమైంది కదా ఇక్కడ ఎందుకంటే అధిష్టానానికంటే భిన్నమైన భ్రాంతపురుషుడు ఆ సర్పమును లేదా శుక్తియందు రజతమును ప్రకాశిస్తున్నాడు తెలుసుకుంటున్నాడు అంటే ఏం భంగం కాలేదు ఎలాగా స్వామీజీ అనంటే వాస్తవంగా ఆ సర్పానికి గానీ ఆ శుక్తి ఎందు ప్రతీయమానమున్నటువంటి గాని అధిష్టానము శుక్తి కాదు రజువు కాదు మరి ఎవరు అనంటే ఆ శుక్తి అవచ్చిన్న చైతన్యము లేదా రజ్జు అవచ్చిన చైతన్యం అధిష్టానం రజు కాదు ఎందుకంటే ఆ రజు కూడా చైతన్యం అది అధ్యస్థమే కదా కల్పితమైనటువంటి సర్పమునకు కల్పితమైనటువంటి రజతమునకు అధిష్టానముగా చెప్పుకుంటున్నటువంటి రజ్జు గాని శుక్తి గాని ఇవి వ్యవహారికములు కదా ఈ వ్యవహారికమైనటువంటి శక్తి మరియు రజ్జు కూడా చైతన్యం అధ్యస్థమే ఉన్నాయి అవి కూడా అధ్యస్థమే ఉన్నాయి అధ్యస్థ వస్తువు ఇంకోదానికి అధిష్టానం ఎట్లయితే విచారం చేయండి అందుకని అధిష్టానము చేతనమే ఉంటుంది అని చెప్పాలి జడమైన వస్తువు జడమైన వస్తువుకు అధిష్టానం కానేరదు అందువల్ల శుక్తి అవచ్ఛిన్న చైతన్యము లేదా రజ్జు అవచ్ఛిన్నమైనటువంటి లేదా రజ్జు ఉపహితమైనటువంటి చైతన్యమే అధిష్టానం అని చెప్పాలి అయినా ఇక్కడ భేదం యొక్క అస్తిత్వం అట్లే ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు సరే సుక్తి అవచ్చిన చైతన్యమని చెప్పండి అధిష్టానము కాని భ్రాంతపురుషుడు దానికంటే కూడా వేరుగానే ఉన్నాడు కదా అంటే లేడు ఎందుకు అంటే ఇప్పుడు ఈ చూసేటువంటి భ్రాంతపురుషుడు ఎక్కడున్నాడు వాస్తవంగా అంతఃకరణ వృత్తి రజ్జు దశ వెళ్లి ఆ రజ్జువుతో సంబంధం అయింది ఎందుకంటే రజ్జువుతో సంబంధం కాకుండా రజ్జు యొక్క ప్రత్యక్షం కాకుండా భ్రాంతి కలగదు కదా సంబంధమైందనే చెప్పాలి సంబంధమైంది సంబంధమైనప్పుడు ఈ వృత్తి ఉపహిత చైతన్యం సాక్షి ఎవరు ఈ ప్రకాశించేటువంటి ఈ భ్రాంతపురుషుడు ఈ సాక్షి ఆ రజ్జు ఉపహిత చేతనంతో అభిన్నమైన అక్కడ ఇక్కడ రజ్జు ఉపహిత చైతన్ము వృత్తి ఉపహిత చేతనము రెండు అభిన్నమైన ద్వారా ఇప్పుడు సాక్షి కూడా అక్కడే ఉన్నాడు తానే ఆ రజ్జతమునకు సర్పమునకు గాని తానే అధిష్టానమైనాడు అంటే తన ఎందే అధ్య ఉన్నాయి అవి స్వప్న ప్రపంచమేమో సాక్షియందు అధ్యస్థం ఉన్నది ఇది మనకు అనుభవం ఉంది ఇక్కడ బాహ్యమైనటువంటి సర్పమునందు కూడా రైతం కూడా అధిష్టానము తానే ఉన్నాడు ఎందుకంటే అంతకన్నా వృత్తి ఉపేత చేతనము తాను ఉన్నాడు తాను రజ్జువుతో అభేదమైన శక్తితో అభేదమైన అంటే శక్తి అవచ్చిన ఉపేత చేతనము వృత్తి ఉపేత చేతనము రెండు అభిన్నమైన కాబట్టి ఇప్పుడు తాను కూడా అక్కడే ఉన్నాడు అధిష్టానం ఉన్నాడు తానే అధిష్టానం వాస్తవంలో ఎవరో కాదు ఇది అసలైనటువంటి రహస్యం ఆంతర్యమైనటువంటి స్వప్నాది ఆధ్యాత్మిక పదార్థాలకు అధిష్టానము తానే అట్లే వ్యావహారికమైనటువంటి ఘటపడాది సంపూర్ణ ప్రపంచానికి అధిష్టానము తానే అందుకని ఆత్మయందే సర్వ ప్రపంచం అధ్యస్థం ఉంది సంపూర్ణ వస్తువులను తానే ప్రకాశిస్తున్నాడు అందువల్ల స్వ అధ్యమైనటువంటి వహిని ఏ విధంగా మణి ప్రకాశిస్తుందో అట్లా ఆత్మయందు సంపూర్ణ ప్రపంచమును సకల వస్తువులను అన్నింటినీ కూడా ఆత్మనే ప్రకాశిస్తుంది అంటే ఎవరికి వారే విచారం చేసుకోవాలి ఈ జగత్ అంతా కూడా ఎవరియందు ప్రతీతి అంటే నీ ఎందే కాబట్టి నీవే దానికి అధిష్టానము మరి ప్రకాశకుడు ఎవరు నీవే ఘటాన్ని చూస్తున్నది ఎవరు నీవే కదా మరి ఘటం అధ్యస్థమా పారమార్థికమా చెప్పండి అధ్యస్థమే మరి ఆ అధ్యస్థ వస్తువును నీవే కదా మరి నీవే దానికి అధిష్టానం ఇంకెవరు చెప్పండి ఇలాగా ఎవరికి వారే చింతన చేసుకోవాలి నీవే స్వయంగా సంపూర్ణ జగత్తుకు అధిష్టానము నీవే దానికి ప్రకాశ పుడవు ఇప్పుడు నీవే దానికి సాక్షివైనావు సాక్షివి అని ఎప్పుడు అనిపించుకుంటున్నావు సాక్ష్య పదార్థములు ప్రతితి అగుచున్నందు వాటిని అపేక్షించి నువ్వు సాక్షివయ్యావు వాస్తవంగా విచారం చేస్తే నీయందు ఏ పదార్థాలు లేవు అసలు ఉత్పన్నమే కాలేదు అత్యంత అభావం ఉన్నది జగత్తు నేహా అనాస్తికించన ఏదీ లేదు ఒకవేళ సత్యమే అయితే ఈ జగత్తు నీయందు వాస్తవంగా అది నీకంటే భిన్నంగా పరమార్థికము అని ఒప్పుకున్నట్లయితే నువ్వు ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడ ప్రతీతి కావాలి కదా సత్యమంటే దీనికి చెప్పండి మూడు కాలాల్లో అబాధ్యమే ఉండేటువంటి వస్తువు నాకు మరి ఇప్పుడు జాగ్రత్త స్వప్నము సుశప్తి మూడు అవస్థలున్నాయి కదా మూడు కాలాలు మూడిటిలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు సత్యమే కదా అవునా లేదా ఆ సత్యమే మరి అట్లే ఈ జగత్తు కూడా సత్యమే అన్నప్పుడు మూడు కాలాల్లో అది కూడా ప్రతీతి కావాలి కదా కావాలి మరి ప్రతీతి అవుతుందా అవుతలేదు జాగ్రత్తలో ఉన్న వస్తువు స్వప్నములోకి వెళ్ళితే లేదు స్వప్నంలో కనపడినటువంటి వస్తువు సుశుప్తుల్లోకి వెళ్తే అంటే ఇది ఒక కాలంలో మాత్రమే కనపడుతుంది రెండు కాలాల్లో కనపడుతులేదు అంటే ఒక అవస్థలో ప్రతీతి అయినటువంటి వస్తువు మిగతా రెండు అవస్థలలో ప్రతీతి అవుతులేదు ఆ అవస్థలు కూడా పరస్పరం ఒకదాని ఒకటి లేవు అందుకని ఈ వస్తువులు గాని అవస్థలు గానీ నీ ఎందు విభిచారం ఉన్నాయి నీ ఉంటే నువ్వు ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడ ఉండాలి కదా అవి లేవు అందుకని సత్యములు కావు కాబట్టి ఇటువంటి వ్యక్తుల చేత బాగా విచారం చేసి ఈ దేహాధిక ప్రపంచమే అత్యంత అభావం ఉన్నప్పుడు ఆ ప్రపంచంతో తాదాత్మాన్ని పెట్టుకోవడము అభ్యాస చేత దుఃఖాలను పొందడము కర్తృత్వ భక్తృత్వ అది అభిమానాన్ని పొందడము ఇదంతా కూడా విచారం చేయండి ఏమిటిదంతా అజ్ఞాన కల్పితము వాస్తవంగా నీ ప్రపంచమే లేదు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అసంగోయం పురుష ఇది వస్తుస్థితి అన్నమాట విధంగా బాగా విచారం చేసి స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆ స్థితిలో ఉండగలగాలి అంటేనే మోక్షం స్వస్వరూప స్థితిరేవ మోక్ష ఇంతకు ముందుకే చెప్పాడు కదా గ్రంథకర్త ఇదే నాటక దీపంలో సరే ప్రకృతి విషయంలోకి రండి స్వ అధ్యే స్వప్రకాశ రత్నవత్ ప్రకాశక సన్ అద్వైత ఆత్మ సర్వదేశ మని ఏ విధంగా ప్రకాశిస్తుందో అట్లా ఆత్మయంత అధ్యస్థమైనటువంటి సమస్త దేశము కాలము సకల వస్తువులను అన్నిటిను కూడా ప్రకాశిస్తుంది సర్వసాక్షి అని చెప్పబడుతుంది కాని ఈ వస్తువులు ఈ దేశ కాలదులే కల్పితం దానికి సాక్షిత్వం కూడా ఏదైతే నీకు అది వాస్తవం కాదు అని తెలుసుకోవాలి సకల వస్తువులను కూడా ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు సాక్షి అంటే అంతర్వస్తువు అంటే అహంకారాధికం అహంకారాదులు ఏవైతే ఉన్నాయో ఇవి అంతర్వస్తువులు అని చెప్పుకుంటున్నాము ఇదం బహిర్వస్తువు అంటే ఘటాధికం ఇదం సర్వం వస్తు అట్ల ఈ దృశ్య జాతం అంతా కూడా దృశ్యపద శిన్నాధికం ఇది ప్రకాశయ్యేద్ అన్వయ లోపల ప్రకాశిస్తున్నాడు ఇది ఘటము ఇది పటము అని బయట ప్రకాశిస్తున్నాడు అట్లే ఇది సర్వ పురుష పదార్థము అని ఈ విధంగా సర్వమును ప్రకాశిస్తున్నాడు అందుకని సర్వదేశమును అపేక్షించి సర్వగతత్వము అని వ్యవహారం చేయడం జరుగుతుంది సకల వస్తువులను అపేక్షించి సర్వసాక్షి అని వ్యవహారం చేయడం జరుగుతుంది గాని వాస్తవంగా సర్వగతత్వం గానీ సర్వసాక్షిత్వం గాని ఆత్మకు లేవు ఇది ఉత్తమ సిద్ధాంతం చారం చేసి మరణం చేసి అనుభూతం చేసుకోండి తర్వాత ఇరవై మూడో శ్లోకానికి అవతారిక తథా వస్తు ప్రపంచ యతి ఇప్పుడు పూర్వ శ్లోకంలో అంటే ఇరవై రెండో శ్లోకంలో చివరి పాదంలో ఏం చెప్పాడు తథా దాన్ని ఇంకా కొంచెం విస్తారం చేసి చెప్తున్నాడు ప్రపంచ యతి అంటే విస్తార విస్తారంగా చేసి చెప్తూ ఉన్నాడు అంటే విస్తారము అని అర్థం ప్రపంచయ్యతి అనంటే విస్తారయతి వి అంటే బుద్ధి చేత ఎద్పాదికల్పేత ఏ ఏ తత్ కల్పింపబడుతున్నదో తన్ ఆయా రూపాదులను ప్రకాశిస్తూ తస్య సాక్షి భవేత్ ఆయా ఆకారాలకు ఆయా రూపాదలకు సాక్షి అగుతున్నాడు ఎవరు పరమాత్మ స్వత తానైతే వాగ్బుద్ధి అగోచర వాస్తవంగా స్వయంగా తాను ఎట్లున్నాడు అంటే ఏ వాకు విషయమయ్యేవాడు కాదు బుద్ధికి గోచరించేవాడు కాదు ఎంతోవాచో నివర్తంతే అప్రానసా సహ అని చెతున్న ప్రకారంగా అది వాక్కు అంటే వాణి చేత తెలియబడేది కాదు మనసు చేత తెలియబడేది కాదు ఇట్లా ఉండి బుద్ధి ఏ ఏ దేశము కాలాదు కల్పిస్తుందో దానికి దానికి అది సాక్షి అవుతుంది తర్హి కం తిజం రూపం ఇత్యహ మరి బుద్ధి కల్పించింది కాబట్టి ఆ కల్పితమైనటువంటి వస్తువులను అపేక్షించి అది సాక్షి అని చెప్పబడుతుంది మరి సాక్షిత్వం కూడా కల్పితమే కదా మరి వాస్తవ స్వరూపం ఏమిటి స్వామీజీ అని అంటే అది వాక్ బుద్ధి అగోచర స్వతహ ఎట్లా ఉంది అది వాక్కు విషయం కాదు మనస్సుకు విషయం కాదు బుద్ధికి విషయం కాదు వాక్కు గాని మనస్సు గాని ఎక్కడ ప్రవృత్తములు అవుతాయి ఈ విషయాన్ని ఒకసారి మనం అనిర్వచనీయము ఆత్మ అని చింతన చేసేటప్పుడు తెలుసుకున్నాం ఏమనంటే ఎక్కడైతే జాతి గుణము క్రియ సంబంధము మరి రూఢి అనేది కూడా ఒకటి ఉంటుంది ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాక్కు గాని మనస్సు గాని ప్రవృత్తం అవుతుంది సృష్టి గుణక్రియ జాతి రూఢయ శబ్ద హేతవ అని అంటూ శ్రీ సూరేశ్వరాచారు నైకర్మ సిద్ధిలో చెప్తారనమాట ఇక్కడ షష్ఠి అంటే షష్ఠి అనగా సంబంధం సంబంధం ఉంటుందో అక్కడ వాకు ప్రవృత్తి అవుతుంది కదా తండ్రి అనే శబ్ద ప్రయోగం అయింది ఈ తండ్రి అనే శబ్దము ఎందువల్ల ప్రయోగించబడింది అంటే ఆ తండ్రికి ఒక కుమారుడు ఉంటేనే కదా అతనికి తండ్రి అనే వ్యవహారం జరుగుతుంది అంటే తండ్రి కొడుకుల యొక్క సంబంధాన్ని పురస్కరించుకొని తండ్రి అనే శబ్దం అక్కడ ప్రవృత్తం మరి గుణమును పురస్కరించుకొని నీలో ఘటహ రక్త పటహ ఇది నీలము రక్తము గుణాలను పురస్కరించుకొని శబ్ద ప్రయోగము చేయడం జరుగుతుంది పాచకుడు ఉపాధ్యాయుడు అని అంటాము పాచకుడు అంటే వంట చేసేవాడు అంటే వంట రూప క్రియ ఉన్నది కాబట్టి ఆ క్రియను పురస్కరించుకొని అతనికి పాచకుడు అంటాం ఉపాధ్యాయుడు అంటే బోధన రూప క్రియను పురస్కరించుకొని అతనికి ఉపాధ్యాయుడు అంటాం అట్లే అయం గౌహు అయం ఘటహ అనేటువంటి శబ్దాలను మేము ప్రయోగం చేస్తాం అంటే ఇక్కడ గోవులో గోత్వ జాతిని పురస్కరించుకొని అయం గౌహు అని అంటున్నాం ఘటత్వ జాతిని పురస్కరించుకొని అయం ఘటహ అంటున్నాం అంటే జాతి అక్కడ ఏమైంది శబ్ద తు అయింది సంబంధము గుణము క్రియ జాతి అట్లే రూఢి పంకజం అన్నాం అనుకోండి పంకజం అనే శబ్దానికి అర్థం ఏది ఆ పంకజం అనే శబ్దాన్ని విడదీయండి అంక అంటే బురద జ అంటే పుట్టింది పంకజ అంటే బురద నుండి పుట్టింది అని అర్థం బురద నుండి ఏమేమి పుడతాయి పురుగులు కాపలు మరి అనేకమైనటువంటి ప్రాణులు ఉత్పన్నమవుతాయి అట్లే ఆ బురద నుండి కమలం పుష్పం కూడా ఉత్పన్నమవుతుంది కానీ పంకజము అని అంటే ఈ కప్పలు మొదలైనటువంటి వాటిని ఇతర ప్రాణులని ఏ వీటిని కూడా మనం గ్రహించాము రూఢి చేత కమలం పువ్వే అని గ్రహిస్తాం పంకజం అంటే కమలం పువ్వే అని గ్రహిస్తాం ఎందుకు గ్రహిస్తాం ఇంకా పంకజం అంటే బురదలో ఉన్నాయి కదా అక్కడ వాటిని ఎందుకు గ్రహించకూడదు అని అంటే రూఢి అన్నమాట కమలం పువ్వునంటే ఆ పంకజం అనే శబ్దానికి రూఢి ఉంది అర్థమవుతుందా ఇట్లా ఇవి శబ్దహేతువులు అన్నమాట సంబంధము గుణము క్రియ జాతి రూఢి మొదలైనటువంటి శబ్ద ప్రవృత్తికి హేతువులు అనమాట ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ శబ్దం ప్రవృత్తి అవుతుంది అక్కడ శబ్ద ప్రవృత్తి అవుతుంది అక్కడ మనస్సు కూడా ప్రవృత్తి అవుతుంది అందుకని మనస్సుకు శబ్దానికి అంటే వాక్కు ప్రవృత్తి హేతువులు ఉంటే అక్కడ ప్రవృత్తి అవుతాయి లేకపోతే ప్రవృత్తే కావు మరి ఆత్మ ఎందు సంబంధం ఉందా సంబంధం చెప్పాలంటే ఆత్మ కంటే భిన్న వస్తువుని ఒకదాన్ని ఒప్పుకోవాలి ఆత్మ కంటే భిన్న వస్తువు ఇంకోటి ఏకమేవా బ్రహ్మ అందుకని సంబంధం ఏమీ లేదు ప్రపంచానికి చెప్తావా కల్పిత సంబంధం ఉన్నది వాస్తవం కాదు ఆత్మకేమైనా గుణాలున్నాయా నిర్గుణం నిష్క్రియం శాంతం ఏ క్రియ లేదు దాని ఎందు ఏ గుణము లేదు జాతి నీతి కులగోత్ర దూరగం దానికి ఏమి జాతి లేదు సజాతీయం నమే కించిత్ విజాతీయం అని అంటూ తేజ బుందీ పనిచేది చెప్తుంది కదా అందుకని దానికి ఏమి జాతి లేదు ప్రజాతీయం లేదు విజాతీయం లేదు దానికో జాతి లేదు అందువల్ల జాతి లేదు గుణం లేదు క్రియ లేదు సంబంధం లేదు ఏదీ లేదు ఆత్మీయంగా అందువల్ల అది వాక్కు విషయం కాదు అందుకని స్వతో వాక్ అని తెలుసుకోవాలి కానీ బుద్ధి చేత కల్పించినటువంటి ఆయా వస్తువులను పురస్కరించుకొని ఆయా వస్తువులకు సాక్షి అని వ్యవహారం చేయబడుతుంది అంటే వ్యవహారం అంటే కేవలం శబ్ద ప్రయోగం వాస్తవం కాదు కానీ వాస్తవంగా ఎట్లా ఉన్నదంటే వాగ్బుద్దికి అచోచరమై ఉన్నది అని తెలుసుకోవాలి తర్వాత ఇరవై నాలుగో శ్లోకానికి అవతారిక అవాంగ్ మనస గోచరత్వే ముముక్షునా గృహీయేత ఇది శంకచే అయితే స్వామీజీ స్వత వాక్ బుద్ధి ఆత్మకు మీరు వాక్కు విషయం కాదు బుద్ధికి విషయం కాదు అని అంటే ఇప్పుడు ఆత్మానుభూతి ఎవరి కలుగుతుంది బుద్ధి ప్రతిబింబితమైనటువంటి చితాభాసునికే కదా ఆ చిదాభాసుడు ఎలా తెలుసుకుంటున్నాడు బుద్ధి యొక్క సహాయం చేతనే తెలుసుకుంటున్నాడు శ్రవణము మరణము నిరుద్యాసనం చేసే కదా ఆత్మానుభూతిని పొందుతాం మనం మరి శ్రవణ మరణాలు దేని ద్వారా జరుగుతాయి బుద్ధి ద్వారానే జరుగుతాయి కదా మరి బుద్ధికి విషయమే కాదనంటే బుద్ధికి గోచరమే కాదనంటే మరి మాకు అనుభవానికి ఎట్లా వస్తుంది ఆత్మ ఆత్మానుభూతి మాకు ఎట్లా కలగాలి అందుకని ముముక్షునా నా గృహీయత ముముక్షు చేత అది గ్రహించబడేది కాకుండా పోతుంది కదా ఆత్మ మరి ఎప్పుడైతే బుద్ధి చేత గ్రహించబడదో అప్పుడు ఆత్మానుభూతే కలగదు ఆత్మానుభూతి కలగకపోతే మోక్షమే లేదు అంటే అనిర్మోక్ష ప్రసంగమే ఏర్పడుతుంది అనర్థం అయితుంది కదా స్వామీజీ అనంటే శంకా సమాధానం శ్లోకంలో చూడండి కథం తాదృగ్మయాశిష్యే అంటాడు స్వామిజీ అవాంగ్ గోచరము అనంటే కథం తాదృగ్మయ మరి అటువంటి అవాంగ్ మనస గోచరమైనటువంటి ఆత్మను నేను ఎట్లా గ్రహించాలి నేను ఎట్లా సాక్షాత్కరించుకోవాలి అని శిష్యుడు తికమకలో పడిపోయి ప్రశ్నించాడు అనమాట అప్పుడు అంటాడు మైవే గృహేతరే గ్రహించబడకపోతే గ్రహించబడకపోని అని గురుదేవుడు అంటున్నాడు ఇంకా సందిగ్ధంలో ఓడిపోయాడు శిష్యుడు అప్పుడు ఆ శిష్యుని యొక్క తికమ్మకను గ్రహించి గురుదేవుడు చెప్తున్నాడు ఆయనా ఏమి కంగారు పడుకు ఎందుకనంటే సర్వగ్రహోపశంశాంతవు స్వయమేవ అవశిషతే సర్వగ్రహము అనంటే ఇక్కడ నామరూపాత్మకమైనటువంటి సమస్త ద్వైతం ఇది సర్వగ్రహం ఇదంతా కూడా ఉపశమింపబడినప్పుడు అనంటే మిత్యత్వ నిశ్చయం అంటే మిత్రత్వ నిశ్చయం అంటే ఇది మూడు కాలాల్లో నాయందు లేనే లేదు అని ఎప్పుడైతే నిశ్చయమైందో అరే ఆ బాధకు అధిష్టానం అనేది ఉంటుంది కదా గూతలే గటో నాస్తి అన్నాం అనుకోండి అంటే భూతలం నందు ఘటము లేదు అంటే ఘటం యొక్క నిషేధం చేయబడుతుంది అక్కడ ఘటము లేదు అనంటే ఘటం నిషేధం చేస్తున్నాం అక్కడ మరి నిషేధానికి అవధి ఆధారం ఎవరు ఎక్కడ లేదు అంటున్నాం మనం ఘటమును ఘటం లేదు అనంటే ఎక్కడ లేదు అని ప్రశ్న పడుతుందా లేదా ఎక్కడ లేదు భూతలం లేదు అంటే ఆ నిషేధానికి అవధి భూతలం అక్కడ నిషేధం చేస్తున్నామని అంటే దానికి ఒక అవధి ఒక అధిష్టానం అంటూ ఉంటుంది అక్కడ అట్లా మరి ఈ సమస్త జగత్ కూడా ఇది మిథ్యా అని బాద్ చేస్తున్నాం అంటే లేదు అని నిశ్చయం చేస్తున్నాం కైకాలిక అత్యంత అభావం నిశ్చయం చేస్తున్నాం మరి అభావమును ఈ బాధను మనం చెప్తున్నామనంటే ఈ బాధకు ఒక అవధి అని ఉండాలి కదా బాధ అవధి ఉండాలి ఎక్కడ లేదు ప్రపంచము అని చెప్పాలి ఎక్కడ ప్రతీత అయ్యిందో అక్కడనే లేదు అని చెప్పాల్సి వస్తుంది అంతే కదా ఒక చోట ఉన్న వస్తువును మరొక చోట లేదని చెప్తామా ఎక్కడైతే మనకు ప్రతీత ఏందో అక్కడే లేదు మరి ఎక్కడ ప్రతీత అయింది జగత్ అంతా నాయందే అధ్యస్థం ఉన్నది నాయందే ప్రతీతయ్యింది మరి ఇప్పుడు లేదని ఎక్కడ బాధ్యస్తున్నావు దాన్ని నాయందే లేదని బాధ్యస్తున్నావు ఇప్పుడు ఆ బాధకు అధిష్టానం ఎవరు అవధి ఎవరు నీవే ఆత్మయే సాక్షియే మరెవరు అక్కడ అందువల్ల సంపూర్ణ ద్వైత ప్రపంచమును నిషేధం చేయగా బాధ్ చేయగా ఆ నిషేధ అవధి ఆ బాధ అవధి ఏదైతే ఉందో ఆత్మ అది అవశేషంగా మిగిలి ఉంటుంది ఇంకెవరు చెప్పండి అందువల్ల ఇప్పుడు నాకు ఆత్మ గ్రహించబడాలి అనేటువంటి ఆగ్రహం ఎందుకు చేస్తున్నావు అన్నిటి నిషేధం చేస్తే మిగిలింది అదే కదా మళ్ళా దాన్ని గ్రహించేదెవరు అదేవరు నువ్వే కదా నీవే మిగిలి ఉంటావు నీవే ఆత్మవు మళ్ళా నిన్ను నువ్వు గ్రహించేది ఏమిటి ఎందుకంటే భిన్నంగా ఒక వస్తువు ఉంటే దాన్ని గ్రహించాలి అనేటువంటి అపేక్ష ఉంటుంది మరి ఇప్పుడు అన్నిటిని బాధ చేసిన తర్వాత మిగిలింది నీవే నీవే ఆత్మవు కంగారెనుగు పడుతున్నావు అని అంటాడు ఇది శ్లోకార్థం ఇప్పుడు టీకా చూడండి రామకృష్ణ టీకా అగ్రాహీయత్వం ఇష్టమేవ ఇత్యాహమమితి శిష్యుడు శంకించాడే కదా అది అవాంగ్ మనసోచరం అయితే మరి ఆత్మను నేను గ్రహించేది ఎలాగా స్వామీజీ అని అంటే గ్రహించకు అది మా మాకిష్టమే అంటాడు నను ఆత్మన గ్రాహ్యత్వ అభావే విచారేణ వినిష్టాయం మాయాయం శిష్యతే స్వయం ఇతం పరమాత్మ అవశేషణం నీ ఆహా అయితే స్వామీజీ మరిప్పుడు ఆత్మ గ్రహించబడకుంటే గ్రహించబడకపోగాక అని మీరు అంటున్నారే అలాంటప్పుడు గ్రాహ్యత్వ అభావే ఆత్మ గ్రహించబడకపోయినట్లయితే మరి ఇంతకు పూర్వం చెప్పినటువంటి ఉక్తి అంటే మీరు చెప్పినటువంటి ఏ విషయం ఉన్నదో ఏమిటి విచారేణ వినష్టాయం మాయాం శిష్యతే స్వయం విచారించినట్లయితే జీవాత్మ పరమాత్మలను విచారించినట్లయితే మాయా నష్టమైపోతుంది మాయ నష్టమైపోతే స్వయంగా తానే మిగిలి ఉంటాడు అనేటువంటి పూర్వం చెప్పినటువంటి విషయానికి మరి విరోధం ఏర్పడుతుంది కదా స్వామీజీ అది సిద్ధించది కదా అని అంటే సర్వగ్రహోపశాంతవు అని అన్నాడు స్వాత్మాతిరిత ద్వైత్య మిథ్యాత్వ నిశ్చయన ఉపశాంతవు తనకంటే భిన్నమైనటువంటి ఏ ద్వైత ప్రపంచం ఉన్నదో తన కల్పితమైనటువంటి ఏ ద్వైత ప్రపంచం ఉన్నదో ఇదంతా కూడా మిథ్యా ఉన్నది వాస్తవం కాదు అని నిశ్చయం చేసుకున్నప్పుడు తత్ ప్రతీతి ఉపశాంతవు అంటే ద్వైత ప్రపంచం యొక్క భానం కానప్పుడు స్వాత్మ ఏవ సత్యత అవశిషతే ఇది భావ ఇంకా మిగిలింది ఎవరు అధిష్టానీ భూతమైనటువంటి ఆత్మయే అంటే స్వయంగా నీవే మిగిలి ఉంటున్నావు అందుకని ఇక్కడ ఆత్మను గ్రహించాల్సినటువంటి అవసరం లేదు స్వయంగా నీవే మిగిలి ఉన్నావు నీవే ఆత్మవు అలా నిన్ను నీవు గ్రహించుట ఎట్లు అందువల్ల పూర్వోక్తికి ఏం విరోధం రాదు ఎందుకంటే మాయాం వినం అజ్ఞానం నష్టమైనప్పుడు ద్వేత ప్రపంచం అంతా మిత్యత్వ నిశ్చయమైనప్పుడు ఇంకా మిగిలింది ఎవరు స్వయమేవ అవశిష్యే స్వయంగా ఆత్మయే ఉంటుంది కాబట్టి పూర్వం చెప్పినటువంటి విషయానికి ఏం విరోధము రాదు అంటూ చెప్పాడు ఇరవై శ్లోకానికి అవతారిక చూడండి యూపి ఉక్త న్యాయన పరిశిష్యతే తి అపరోక్ష ప్రమాణం అపేక్షితం ఎయినా కూడా స్వామిజీ ఇప్పుడు మీరు చెప్పిన న్యాయం ప్రకారంగా విచారేణ వినష్టాయం మాయా అని చెప్పిన న్యానుసారంగా సరే విచారం చేసినప్పుడు ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా మిథ్యా ఉంది అని నిశ్చయమైన తర్వాత ఆత్మనే అవశేషమై ఉంటుంది అని మీరు చెప్తూ వచ్చారు అయినప్పటికీ కూడా ఆ ఆత్మ యొక్క అపరోక్షం కోసము కించిత్ ప్రమాణం యొక్క అపేక్ష ఉంటుంది కదా స్వామీజీ అని ఈ విధంగా శంక చేస్తున్నాడు ఆ శంకకు సమాధానంగా గురుదేవుడు చెప్తున్నాడు నమానాపేక్షాస్తి స్వప్రకాశస్వ రూపత తాదృ వ్యుత్పత్తి అపేక్షృతి పట గుర్ముఖాత్ స్వ్రకాశస్వరూపత పరమాత్మ స్వయం ప్రకాశ రూపుడై ఉండుతచేత తత్ర అంటే ఆ పరమాత్మ విషయమై మానపేక్ష నాస్తి ప్రమాణం యొక్క అపేక్ష ఆవశ్యకత లేదు ఒకవేళ నువ్వు ఆగ్రహం చేశావనుకో తాదృగ్ వ్యుత్పత్తి అపేక్ష చే ఆత్మ స్వయం రూపమున్నది ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష లేనిది ఉన్నది అనేటువంటి బోధ అనేటువంటి జ్ఞానం కలగాలంటే కూడా దానికి కూడా ఒక ప్రమాణం ఉండాలి కదా స్వామిజీ అని అంటే తాదృ వ్యుత్పత్తి అపేక్ష చే అటువంటి వ్యుత్పత్తి అంటే జ్ఞానము యొక్క అపేక్ష ఉంది కదా అనంటే గుర్రోహ ముఖాత్ శృతి పఠ శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు అయినటువంటి సద్గురువుల యొక్క ముఖార నుండి శృతిని అనగా వేదమును పఠించు అని చెప్తున్నాడు పఠించు అనంటే ఇక్కడ కేవలం పఠించినంత మాత్రాన కాదు మరే గురు గురుముఖం ద్వారా శ్రవణము మరణము నిధిధ్యాసనము చెయ్యి అంత తాత్పర్యం ఒకవేళ నీకు ఈ ఆత్మ స్వయం ప్రకాశ ఏ మానం యొక్క అంటే ఏ ప్రమాణం యొక్క అపేక్ష లేనిదై ఉన్నది అనేది నీకు తెలియాలి అంటే క్షత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఆశ్రయించి ఆ గురుదేవుని యొక్క ముఖార ద్వారా ఉగని శ్రవణం చెయ్యి శృతి అంటే ఇక్కడ శృతి అంటే అది కర్మకాండ ఉన్నది ఉపాసనా కాండ ఉన్నది జ్ఞానకాండ ఉన్నది అవన్నీ అపేక్ష లేదు జ్ఞానకాండొమ్మ శాతం మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా శ్రవణము మరణము నితి దాసనం చెయ్యి అప్పుడు నీకు తెలిసొస్తుంది ఈ ఆత్మ ఏ ప్రమాణం చేత తెలియబడేది కాదు ఎందుకంటే స్వయం ప్రకాశం ఉన్నందు అనేటువంటి విషయం నీకు తెలిసొస్తుంది శ్లోకం ద్వారా చెప్పాడు ఈక చూడండి తత్ర హేతు మహా నా తనపేక్ష అస్తి అని అంటూ చెప్తూ వచ్చాడు దాని ఎందు ఏ ప్రమాణం యొక్క అపేక్ష లేదు అంటే ఆత్మను సాక్షాత్కరించుకోవడానికి ఆత్మ యొక్క ప్రత్యక్షం కోసము ఏ ప్రమాణం యొక్క అపేక్ష లేదు ఎందుకు హేతువు చెప్పినాడు స్వప్రకాశ రూపత్వత అది స్వయంగా ప్రకాశ స్వరూపమై ఉండడం దానికి ఏ ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష లేదు ఏ విధంగా మణి స్వయం ప్రకాశం ఉన్నందు మణిని తెలుసుకోవడానికి ఇతర ప్రకాశముల యొక్క సహాయం ఉందా అదే ప్రకాశ స్వరూపం అది వెలుగుతూ ఉంది దాని వెలుగులోపలనే అది తెలియబడుతుంది మనకు మణిని చూడడానికి ఇతర వెలుగుల యొక్క ఇతర ప్రకాశముల యొక్క అపేక్ష లేదు అదే స్వయం ప్రకాశం ఆత్మ స్వయం ప్రకాశం దాని తెలుసుకోవడానికి ఇతర ప్రమాణాల యొక్క అంటే ప్రత్యక్ష అనుమాన ఉపమితి శబ్ద అర్థాపత్తి అనుపలబ్ధి అనేటువంటి ప్రమాణాలు ఏవైతే వ్యవహారిక ప్రమాణాలు చెప్పబడుతున్నాయో ఆ ప్రమాణాల యొక్క అపేక్ష ఏమీ లేదు స్వయం ప్రకాశ అని చెప్పాడు నన్ను ఆత్మనహ స్వయం నను ఆత్మన స్వయం ప్రకాశతయా స్వత మానం నా అపేక్షయే అయితే స్వామీజీ ఈ ఆత్మ స్వయం దానిని తెలుసుకున్నకు ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష లేదు అని తెలుసుకోవాలంటే ఇది ఉత్పత్తి సిద్ధయే ఈ జ్ఞానం కోసము మనము అంటే ప్రమాణం యొక్క ఉంది కదా మాన అపేక్షితం అస్తి ఇత్య సంఖ్య శృతిరేవ అత్ర ప్రమాణం ఇత్యహా తాదృగి ఇక ఆ విధంగా తెలుసుకోవాలనేటువంటి ఆగ్రహము జిజ్ఞాస గనుక ఉన్నట్లయితే నువ్వు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ద్వారా శృతిని పఠనం చెయ్యి అంటే శృతిని విచారం చెయ్యి విచారం అంటే మనం ఇంత గురంగా తెలుసుకుంటూ వచ్చాం కదా శ్రవణము మరణము నిధిధ్యాసనం అంటేనే విచారం ఇప్పుడు శ్రవణ మరణ నిధిధ్యాసనాలు శృతిని ఆశ్రయించి చక్కగా విచారం మీకు తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు ఇప్పుడు అంతిమ శ్లోకము అవతారిక చూడండి ఏం ఉత్తమాధికారిణ ఆత్మానుభవ ఉపాయం అభిదాయ ఇంతవరగా ఉత్తమాధికారికి ఆత్మానుభూతి ఏ విధంగా కలుగుతుంది అనేటువంటి ఉపాయాన్ని సాధనాన్ని చెప్పి మందాధికారి తర్శయతి ఇప్పుడు మందాధికారి గురించి ఆ ఆత్మానుభూతి ఎలా కలుగుతుంది అనేటువంటి ఉపాయాన్ని చెప్తూ ఉన్నాడు శ్లోకం ఇరవై ఆరు సర్వగ్రహ త్యాగో అశక్యం వజ శరణం తదధనోంతర్ బహిర్వశోనుభూయ తా సర్వగ్రహ త్యాగ సర్వప్రపంచమును త్యాగం చేయుటకు అశక్యశక్య ఒకవేళ శక్చో తర్లాంటప్పుడు ధీయం శరణం వ్రజ బుద్ధిని శరణాగతి వెళ్ళు బుద్ధికి శరణాగతి కా తధీన అంటే ఆ బుద్ధికి అధీనుడగు పరమాత్మ ఏదైతే ఉందో అంత లోపల బహిర్వ బయట గాని అనుభూతం అనుభవించబడుగా ప్రాపంచిక వ్యవహారాన్ని వదులుటకు నీకు శక్తి లేకపోతే బుద్ధికి శరణాగతి బుద్ధి చేత ఈ లోపల బయట అనేటువంటి దేశమును మరియు ఏ ఏ రూపాలను ఆ బుద్ధి కల్పిస్తుందో ఆ రూపాదులకు నువ్వు సాక్షివయ్యి చూస్తూ ఉండు ఆ చూసేటువంటి వాడు ఎవరో కాదు ఆ సాక్షి ఎవరో కాదు నీవే నీవే పరమాత్మవు అని అనుభవానికి అని శ్లోకార్థము టీకా బుద్ధి శరణత్వే కిం ఫలం ఇత్యథాహ మరి బుద్ధికి శరణాగతి అయితే ఫలితం ఏమిటి స్వామిజీ అంటే బుద్ధియా యది పరికల్ప్యతే బాహ్యం ఆంతరం వా బుద్ది చేత లోపల ఏదేది కల్పించబడుతుందో బయట ఏదేది కల్పించబడుతుందో తస్య తస్య సాక్షిత్వేన తది అధీన పరమాత్మ తథా ఏ అనుభూతాం ఆయా బుద్ధి కల్పితమైనటువంటి దేశము కాలము వస్తువులు అది ఏదేది కల్పన చేస్తుందో వాటికి నువ్వు సాక్షివై ఉన్నట్లయితే అంటే బుద్ధికి అధీనమైనటువంటి పరమాత్మ అంటే బుద్ధి దేనికి దేనికి అది కల్పన చేస్తూ ఉంటుందో ఆ కల్పనకు సాక్షి ఒకడు ఉంటాడు కదా బుద్ధి చేత ఏదేది కల్పింపబడుతుందో అది తెలియబడుతుందా లేదా అది తెలుసుకునేవాడేవాడు సాక్షి వాడే పరమాత్మ అంటే ఇప్పుడు బుద్ధి యొక్క కల్పన చేత ఉపలక్షితమయ్యి సాక్షి మనకు అనుభవానికి వస్తుంది అంటే ఏదేది బుద్ధి కల్పిస్తుందో అది తెలియబడుతుంది అది తెలుసుకునేవాడేవాడు సాక్షి ఆ సాక్షి అంటేనే పరమాత్మ పరమాత్మ అంటే కాదు నీవే అంటే నీ స్వరూపము నీకు అనుభవానికి వస్తుంది అని చెప్పాడు అత్యుతురాయాల వారి యొక్క టీకా చూడండి చివరి శ్లోకానికి ఏం ఉత్తమాధికారిణ స ఏష నీతి నీతి ఆత్మా ప్రసిద్ధ దృశ్య బాధ ఖండన యుక్తి ఉపబ్రహ్మిత మనన లక్షణ విచారేణ ద్వైత బాధనే అద్వైత స్వప్రకాశ ఆత్మ అవశేషణ లక్షణం మోక్ష ఉపాయ ఉపదేశం అభిదాయ తిమంద్రకారంగా ఉత్తమాధికారిని ఉద్దేశించి సయష నేతి నేత్యాత్మా అని శృతి చెప్పిన ప్రకారంగా సంపూర్ణ ఈ దృశ్యమానమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఏ జగత్తు ఉందో దీని అంతటినీ కూడా బాధ చేయగా మరి యుక్తుల చేత ఇంత పూర్వం చింతన చేస్తూ వచ్చిన ప్రకారంగా ఏదైతే దృశ్య జాతం ఇది వాస్తవంగా తన ఉన్నట్లయితే మరి తాను ఏ ఏ అవస్థలో ఉన్నాడో ఆయా అవస్థలో దృశ్య ప్రపంచం తనతో పాటు ప్రతీతి కావాలి కదా అలా ప్రతీతి అయితే లేదు ఏ ప్రపంచం యొక్క భానం లేదు అని అంటే సత్యమై గనుక ఉన్నట్లయితే అక్కడ కూడా ప్రతీతి కావాలి అయితే లేదు అని అది సత్యం కాదు మిథ్యా అని ఈ విధంగా యుక్తుల చేత మిథ్యత్వ నిశ్చయము చేయబడుతుంది ఇప్పుడు మన నిధిధ్యాసన రూపమైనటువంటి విచారణ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది ద్వైత బాధ అవుతుంది అంటే ద్వైతం యొక్క నిశ్చయము అవుతుంది ఇక అవశేషంగా మిగిలేది అద్వైత స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ అని ఈ విధంగా ఆత్మ యొక్క లక్షణాన్ని మరియు ఆత్మసాక్షాత్కార రూప మోక్ష ఉపాయమును ఉపదేశించి ఎవరికి ఉత్తమాధికారికి ఉపదేశించి ఇప్పుడు అత్యంత మంది అధికారికి ఆత్మసాక్షాత్కారం ఎలా అవుతుంది చక్కటి సులభ ఉపాయాన్ని చెప్తూ ఉన్నాడు ూపాది కల్పిత అంటే బుద్ధి అవభాసకత్వేన ఇత్యార్థికం బుద్ధి దేని దేన్ని కల్పన చేస్తూ ఉండో దానికి సాక్షివై చూస్తూ ఉండు ఆ బుద్ధికి అవభాస ఆ బుద్ధికి సాక్షివై బుద్ధి కల్పితమైన పదార్థాలకు కూడా సాక్షివై చూస్తూ ఉండు ఆ సాక్షి ఎవరు కాదు పరమాత్మ ేష రూప సాక్ష్యవోపలక్షిత స్వప్రకాశ అద్వైత సచ్యదానంద పరమాత్మ ఇత్యథ సాక్ష్యత్వ ఉపలక్షితమైనటువంటి అంటే బుద్ధి బుద్ధి కల్పితమైనటువంటి పదార్థాలకు సాక్షి రూపంలో ఏ స్వయం ప్రకాశ పరమాత్మ ఉన్నదో అదే నివు అని తెలుసుకోవాలి సాక్షికి మరి గోచరించేటువంటి బుద్ధి కల్పితమైనటువంటి పదార్థాలు ఏమిటి అని అంటే అంతర్ అనగా దేహాభ్యంతరే అహం వృత్యాత్మక బుద్ధి భాషకత్వేన ఇది యావత్ దేహం అంతరం లోపల ఏం కల్పన చేస్తుంది అహం కర్త అహం భోక్త అని ఈ విధంగా కల్పన చేస్తుంది బుద్ధి అంటే ఆ అహంకారానికి కూడా సాక్షి ఎవరో అది నీవు అది పరమాత్మ అని తెలుసుకో దేహాద్ బహిర్వా దేహం కంటే బయట ఏమేమి కల్పన చేస్తుంది చక్షురాదియ ద్వారా ఎది ఎది ఆకారక బుద్దివృత్తి భాకత్వేన ఇది చక్షురాది ఇంద్రియాల ద్వారా బుద్ధివృత్తి నిర్గతమయ్యి ఏ గటాకారం పటాకారాన్ని పొందినప్పుడు అయం ఘటహ అయం పట అనేటువంటి జ్ఞానం అవుతుంది ఆ బుద్ధి కల్పితమైనటువంటి ఆ ఘట పటాలకు కూడా నువ్వు భాషకుడవు సాక్షివి అని ఆ సాక్షి ఎవరో కాదు పరమాత్మని అని ఈ విధంగా అనుభూయతాం అంటే స్వప్రకాశ ఆత్మత్వేన అదే స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ ఎందుకనంటే ఇప్పుడు వృద్ధి ఆయా పదార్థాలను ప్రకాశించాలంటే దానికి ఇతరమైనటువంటి నిమిత్తాలు అవసరం ఎందుకంటే ఇప్పుడు బయట ఒక ఘటాన్ని చూడాలి అంటే దానికి ఒక దేశము ఒక కాలము మరి ఆలోకము ఇవన్నిటి యొక్క అపేక్ష ఉంది నేత్రం యొక్క అపేక్ష ఉంది నేత్రం ద్వారా వృత్తి బయటకు వెళ్లాలి కదా వీటన్నిటి యొక్క అపేక్ష ఉంది కానీ సాక్షికి ఏ ప్రమాణాల యొక్క అపేక్ష ఉంది ఏ నిమిత్తాల యొక్క అపేక్ష ఉంది స్వయంగా ప్రకాశిస్తుంది అందుకని స్వయం ప్రకాశము అద్వితీయము అని ఈ విధంగా అనుభూతం ఈ విధంగా అనుభవానికి తెచ్చుకో అని ఈ విధంగా మందాధికారికి కూడా ఆత్మానుభూతి ఎలా కలుగుతుంది అంటే ఇది బాగా అనుసంధానం చేయాలి మనం ఎందుకంటే మనకు ఏదేది తెలియబడుతుందో బుద్ధి ఏదేది కల్పన చేస్తుందో మనం బుద్ధిని చూస్తూ ఉండాలి అంతే మనం బుద్ధిని చూస్తూ ఉన్నట్లయితే బుద్ధి చేత కల్పించబడేటువంటి సమస్త దృశ్యములు కూడా మనకు తెలియబడుతూ ఉంటాయి ఆ తెలియబడేటువంటి బుద్ధి మరి బుద్ధి కల్పితమైనటువంటి వస్తువులను తెలుసుకునేది నేనే నేనే సాక్షిని నేనే పరమాత్మను అని ఈ విధంగా నిశ్చయం చేసుకోవాలి ఇది సులభమైనటువంటి ఉపాయం అని ఈ విధంగా మందాధికారికి బోధిస్తూ ఈ నాటక అనేటువంటి గ్రంథాన్ని ఉపసంహారం చేస్తూ ఇతి శ్రీమద్ విద్యారణ్యముని విరచ పంచదశ్యాం నాటక్రిపాక్యం దశమం ప్రకరణం సమాప్ ఓ సహనాభవ సహనోనక్ సహ వీర్యం కరవావహై తేజస్వినై శాంతి శాంతి శాంతి